యూనిట్ ఎయిటీన్ లెసన్ సెవెంటీ వన్ లిజన్ ఓన్లీ స్టార్ట్ శర్మ ఇప్పుడు టైం ఎంత అయింది ఒంటి గంట సుబ్బారావు ఎన్ని గంటలకు వస్తాడు పన్నెండింటికి సుబ్బారావు వస్తానన్నాడు వచ్చాడా సుబ్బారావు ఇంకా రాలేదు గోపి వచ్చాడు సుబ్బారావు ఎందుకు రాలేదు నాకు తెలియదు మరి ఈ సంగతి గోపాలరావుతో చెప్పావా నేను చెప్పలేదు గోపి చెప్పాడు గోపి సుబ్బారావు ఎందుకు రాలేదో కనుక్కున్నావా నేను కనుక్కోలేదు ఆ కనుక్కో అడుగునండి సుబ్బారావు వస్తున్నాడు ఏం సుబ్బారావు ఎందుకింత ఆలస్యమైంది మా తమ్ముడు కుర్చీమీద నుంచి కింద పడ్డాడండి ముక్కు దెబ్బ తగిలింది అందుకే ఆలస్యమైంది పెద్ద దెబ్బ తగిలిందా పెద్ద దెబ్బ తగలలేదు కొంచెం నెత్తురొచ్చింది నీ వేలి కట్టు కట్టుకట్టావేందుకు వాడి బొమ్మ నా చేతి మీద పడ్డది వేలు కొంచెం నొప్పిగా ఉంది సరే మనం బయలుదేరదామా కొంచెం ఆగండి శర్మ కట్టు ఊడుతున్నది కొంచెం గట్టిగా కట్టు లిసన్ అండ్ రిపీట్ స్టార్ట్ శర్మ ఇప్పుడు టైం ఎంత అయింది శర్మ ఇప్పుడు టైం ఎంత అయ్యింది 1 గంట ఒంటి గంట సుబ్బారావు ఎన్ని గంటలకు వస్తాడు సుబ్బారావు ఎన్ని గంటలకు వస్తాడు పన్నెండింటికి సుబ్బారావు వస్తానన్నాడు పన్నెండింటికి సుబ్బారావు వస్తానన్నాడు వచ్చాడా వచ్చాడా సుబ్బారావు ఇంకా రాలేదు సుబ్బారావు ఇంకా రాలేదు గోపి వచ్చాడు గోపి వచ్చాడు సుబ్బారావు ఎందుకు రాలేదు సుబ్బారావు ఎందుకు రాలేదు నాకు తెలియదు నాకు తెలియదు మరి ఈ సంగతి గోపాలరావుతో చెప్పావా మరి ఈ సంగతి గోపాలరావుతో చెప్పావా నేను చెప్పలేదు నేను చెప్పలేదు గోపి చెప్పాడు గోపి చెప్పాడు గోపి సుబ్బారావు ఎందుకు రాలేదో కనుక్కున్నావా గోపీ సుబ్బారావు ఎందుకు రాలేదో కనుక్కున్నావా నేను కనుక్కోలేదు నేను కనుక్కోలేదు ఆనికి కనుక్కో ఆనక్కి కనుక్కో అడుగోనండి సుబ్బారావు వస్తున్నాడు అడుగోనండి సుబ్బారావు వస్తున్నాడు ఏం సుబ్బారావు ఏం సుబ్బారావు ఎందుకింత ఆలస్యమైంది ఎందుకింత ఆలస్యమైంది మా తమ్ముడు కుర్చీ మీద నుంచి కింద పడ్డాడండి మా తమ్ముడు కుర్చీ మీద నుంచి కింద పడ్డాడండి దెబ్బ తగిలింది ముక్కు దెబ్బ తగిలింది అందుకే ఆలస్యమైంది అందుకే ఆలస్యం అయింది పెద్ద దెబ్బ తగిలిందా పెద్ద దెబ్బ తగిలిందా పెద్ద దెబ్బ తగల్లేదు పెద్ద దెబ్బ తగల్లేదు కొంచెం నెత్తురు వచ్చింది కొంచెం నెత్తురు వచ్చింది నీ వేలుకు కట్టుకట్టావెందుకు నీ వేలికి కట్టు కట్టుకట్టావెందుకు వాడి బొమ్మ నా చేతి మీద పడ్డది వాడి బొమ్మ నా చేతి మీద పడ్డది వేలు కొంచెం నెప్పిగా ఉంది వేలు కొంచెం నెప్పిగా ఉంది సరే మనం బయలుదేరదామా సరే మనం బయలుదేరుదామా కొంచెం ఆగండి కొంచెం ఆగండి శర్మ శర్మ కట్టు ఊడుతున్నది కట్టు ఊడుతున్నది కొంచెం గట్టిగా కట్టు కొంచెం గట్టిగా కట్టు డ్రిల్స్ రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ పుస్తకం చేతి మీద పడలేదు పుస్తకం చేతి మీద పడలేదు కాలి మీద పడ్డది కాలి మీద పడ్డది ఇతను అక్కడ పడలేదు ఇతను అక్కడ పడలేదు ఇక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు నేను పుస్తకం మీద పడలేదు నేను పుస్తకం మీద పడలేదు కుర్చీ మీద పడ్డాను కుర్చీ మీద పడ్డాను మీరు కింద పడలేదు మీరు కింద పడలేదు వాళ్ళు కింద పడ్డారు వాళ్ళు కింద పడ్డారు రవి అన్నం తినలేదు చపాతీలు చెయ్యి రవి ఇంకా చపాతీలు చెయ్యలేదు పాఠం చదువు రవి ఇంకా పాఠం చదవలేదు రవి ఇంకా శర్మను పిలవలేదు కాఫీ తీసుకో రవి రవి రవి ఇంకా ఇంకా ఇంకా కాఫీ ఇంటికి ఇంటికి రా. వచ్చాడు మూడు శర్మ మూడింటికి వచ్చాడు వచ్చాడు శర్మ ఎనిమిదింటికి వచ్చాడు పన్నెండు శర్మ పన్నెండింటికి వచ్చాడు రెస్పాన్స్ డ్రిల్ రవి దెబ్బ తగిలిందా కాలు వేలికి దెబ్బ తగలలేదు కాలికి తగిలింది శర్మ చేతికి కట్టు కట్టావా చేతికి కట్టు కట్టలేదు వేలికి కట్టాను సుశీల నిన్న వచ్చిందా మొన్న నిన్న రాలేదు మొన్న వచ్చింది రవి మొదలు మొదలు గోపి ర్చీ మీద పడ్డా కుర్చీ మీద పడలేదు బల్ల మీద పడ్డాడు శర్మ ఎన్నింటికి వచ్చాడు రెండు శర్మ రెండింటికి వచ్చాడు బస్సు ఎన్నింటికి వస్తుంది ఆరు బస్సు ఆరింటికి వస్తుంది సరళ ఎన్నింటి దాకా చదువుతుంది మూడు సరళ మూడింటి దాకా చదువుతుంది మనం ఎన్నింటి నుంచి ఆడుతున్నాం ఎనిమిది మనం ఎనిమిదింటి నుంచి ఆడుతున్నాం ఇంటికి ఎప్పుడు వెళ్ళను ఆనక్కి వెళ్ళు లేకపోతే ఒంటి గంటకు వెళ్ళు పాలు ఎప్పుడు తాగను ఆనక్కి తాగు లేకపోతే ఒంటి గంటకు తాగు కమలను ఎప్పుడు పిలవను ఆనక్కి పిలు లేకపోతే ఒంటి గంటకు పిలు పాపకు ఎప్పుడు కథ చెప్పను ఆనక్కి చెప్పు లేకపోతే ఒంటి గంటకు చెప్పు రవి వచ్చాడా శర్మ అన్నం తిన్నాడా రైలు వచ్చిందా ఇంకా రాలేదు సరళ పుస్తకం తీసుకున్నదా ఇంకా తీసుకోలేదు రమ టీ ఇచ్చిందా ఇంకా ఇవ్వలేదు బస్సు పోయిందా ఇంకా బస్సుకు టైం అయిందా ఇంకా కాలేదు